ో నమ స్మృతిస్మృతిపురాణా కరుణా భగవత్పాదశంకరంకరం రా అదే ఐదు ఐదుల ఇరవై ఐదు కాదు ఐదు పంచజుల్ ఎవరి పంచజనులు అంటే అది సమాస పదం సమాసపదం అయ్యి దానికి రూఢి వచ్చింది సమాసంలో రూఢి అవుతుంది అంటే సాధా రామబాణ అనే సమాసం ఉందనుకోండి రామస్యబాణ రామబాణ అది యోగము అంటే రెండు వేరువేరు పదములను కలిపి తయారైనటువంటి ఒక పదము ఆ పదములకు అర్థము ఆ వేరువేరు పదముల యొక్క అర్థము నుండి వస్తుంది రామబాణ అంటే అర్థం ఏంటి విడివిడి పదాలకి ఏ అర్థమో ఆ అర్థాన్ని కూరుస్తే జ జత గ దగ్గరికి తీసుకొస్తే సమాస పదానికి అర్థం వస్తుంది అదే రాముని యొక్క బాణము రామబాణ అనే పదానికి అర్థం ఎక్కడి ఆ విడివిడి పదముల అర్థము నుండి వచ్చింది దాన్ని యోగము ఆ పదాలని కలిపి సమాస పదాలు అర్థం చేస్తాయి ఓకే అలా కాకుండా సప్తరుషులు అనే పదం ఉందనుకోండి అది రూఢి ఒక సెట్ ఆఫ్ ఋషీస్కి సప్తరుషులు అని చెప్పారు అది రూఢి అయిపోయింది అలాంటిదే మరొకటి సప్తరుషు అని ఇచ్చారు దిక్సెన్య సంజ్ఞాయా అనే చూస్తారు సో వీళ్ళు వీళ్ళు తూర్పు వాళ్ళు అంటారు వీళ్ళు తూర్పు వాళ్ళు అండి అంటారు వాళ్ళు ఉండేది దక్షిణంలో ఉంటారు కానీ వాళ్ళకి తూర్పు వాళ్ళు అని పేరు తూర్పు ద్రావిడు అని అలా అంటారు తూర్పు ద్రావిడు వాళ్ళు అంటారు వాళ్ళు వాళ్ళు దక్షిణంలో ఉంటుంటే తూర్పు ద్రావిడు ఎలా అవుతారు అలాగే మీరు ఆ తూర్పు అనే ఆ రకమైన యోగార్థాన్ని ఇచ్చే ప్రయత్నం చేయద్దు తూర్పు ద్రావిడు అంటే తూర్పునందు ఉండే ద్రావిడ మీరు యోగార్థం తూర్పులో లేరు దక్షిణ సరఫు గారు కానీ ఫర్ వాటెవర్ రీజన్ ఆ దిక్కుని బట్టి వీళ్ళకి రూఢైపోయింది అది వీళ్ళు దక్షిణంలో ఉండే వాళ్ళైనా తూర్పు ద్రావిళ్ళు అని పేరు వచ్చేస్తున్నారు అలాగే సప్తఋషులు బట్టి సప్తరు ముగ్గురు ఇద్దరు వచ్చినా అదే సప్తరుషులు వచ్చారా అక్కడ ఏడన్నది అది సంఖ్య రూఢిలో పడిపోయింది అలాగే పంచజనులు అనేది పంచాధ్యన ఆ రెండింటినీ కలిపి ఆ రెండర్థాలని కలిపి సమాసానికి అర్థం తీసే ప్రయత్నం మీరు చేయొద్దు ఇది దిక్సంఖ్య సంజ్ఞాయం తూర్పు ద్రావిడు దిక్కును బట్టి రూఢిదానికైంది సంఖ్యను బట్టి రూఢి దీనికి వచ్చింది సంజ్ఞ అంటే రూఢి అని అర్థం కాబట్టి సమాస బలాస్ట సముదాయ రూఢత్వం అవిరుద్ధం కాబట్టి పంచజన శబ్దమునకు అర్థము ప్రాణము అని అర్థం కాబట్టి ఐదు ప్రాణములు వాటికి పంచజనులు అని పేరు అవి ఐదు కాబట్టి పంచజనులు అని పేరు వచ్చిందని మీరు అనుకుంటే అనుకోండి కానీ ప్రాణ అపానం యానం ఉదాహరణ సమాన అవి ఇక సెటిల్ కాలేదు అది ఆ పంచజనులు ఎవరన్నది సెటిల్ కాలేదు తర్వాత సెటిల్ అవుతుంది అది ప్రాణపానం యాన ఉదాహరణ సమాన కాదు నిజానికి అది ఆ వేరే ఉండే ఆ ఐదు ప్రాణములు ఏమిటో చెప్తారు వాళ్ళు వాటికి పంచజనులోని గారు దాంట్లో ఒకడు ఒకటి ఉందనుకోండి దానికి పేరేమిటి పంచజనుడు రెండో వాడి పేరేమిటి పంచజనుడు వాళ్ళందరికీ పంచజనులోని పేరు తూర్పుద్రా ఓకే కాబట్టి ఈ రూఢి ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు మీరు పంచజన శబ్దము యోగాన్ని పక్కన పెట్టి రూఢిని ఆశ్రయించడానికి మీకు హేతు ఏమిటి అంటే సమాసం యొక్క బలము చేత వీక్షించే సంజ్ఞాయం అనే పాళిని గారి సూత్రం ఉన్నది సమాసంలో ఆ రూఢిని చేసే బలం వచ్చింది సమాసాన్ని తూర్పు గావిళ్ళు అని విడివిడిగా పెడితే మీకు రూఢి లేదు దాన్ని ఎప్పుడైతే సమాసం చేశారో రూఢి వచ్చింది సమాసానికి ఆ బలం ఉన్నది కాబట్టి సమాసం యొక్క బలమును నిమిత్తముగా చేసుకుని సముదాయమునకు రూఢిని చెప్పుటలో విరోధమేమీ లేదు కాబట్టి పంచజనులు అంటే ప్రాణములు అని అర్థం ప్రాణాదయ పంచజనా ప్రాణాదయ ప్రాణము మొదలైనవి అదేమిటో వస్తుంది నేను ఉద్యమం ఆడవలసిన ప్రాణాపాన అన్నాను అది కాదు మీరు ఈ విధంగా పంచజనులు అంటే ప్రాణము మొదలైనవి అని నిర్ధారించుటకు హేతు ఏమిటి అంటే వాక్యశేషంచజనా అనే మంత్రం తర్వాత ఆ ప్రకరణ ఉంది ఇంకా కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ప్రాణము మొదలైన ఐంటింటికి పంచజనులు వ్యవస్థ చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ వాక్యశేషని బట్టి వాక్యశేష అంటే అర్థం ఏంటంటే ఈ వాక్యంతో ప్రకరణం పూర్తి అవ్వలేదు ఇంకా కొన్ని వాక్యాలు వస్తున్నాయి వాటితో కలుపుకుని ప్రకరణం పూర్తవుతుంది ఆ తర్వాత వచ్చే వాక్యములు వేటి వలన ప్రకరణం పూర్తవుతుందో వాటికి వాక్యశేష అంటే ఆ వాక్యశేష యొక్క బలాన్ని బట్టి దాంట్లో ఉండే వివరములను బట్టి పంచజన శబ్దము రూఢని సమాసంకేత దానికి రూఢత్వం వచ్చిందని ఆ పంచజనులు ఐదు ఎడమలున్నారు నలుగురున్నా పంచజనులు అనొచ్చు కానీ ఇద్దరున్నా పంచజనులు అనొచ్చు కానీ ఇక్కడున్న పంచజనులు ఐదుగురని ఐదు ఏదో అక్కడ చెప్పబోతున్నారు దీన్ని బట్టి ఇక్కడ ఐదు ఐదులు ఇరవై ఐదుని జన శబ్దానికి తత్వం అనార్థం అని ఆ ఇరవై ఐదు మా మా సాంఖ్య శాస్త్రానే ఈ మంత్రాలు చెప్తున్నాయి అనేటువంటి ఆర్గ్యుమెంట్ తప్పు ఇటువంటి ఆర్గ్యుమెంట్లు చాలా వస్తాయి అప్పట్లో సాంఖ్యులు మొదలుపెట్టారు ఇది తర్వాతి కాలంలో ప్రతి ఆపనేమ చేయడం మొదలుపెట్టారు ఉదాహరణగా అయ్యప్ప భక్తులు మంత్రం పట్టుకుని ఇది మా మంత్రమే అండం ఇటువంటిది మధ్వా సంప్రదాయంలో ఆ ఋగ్వేదంలో సూక్తాలు ఉంటాయి కదా ఋగ్వేదం అంటే ఇంత ఉంటుంది పద్ధ సంప్రదాయంలో వాళ్ళు ఆర్గేదం ఉంటారు సరవర్ వాళ్ళు వాళ్ళకి రాలేదు ఇంట్రెస్ట్ కూడా లేదు అన్ని సూక్తాలు అగ్ని సూక్తం వరుణ సూక్తం ఉష సూక్తం ఎవేదో సూక్తాలు వాటి మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు బడిక్క సూక్తమో సూక్తం బడిక్క బడిక్క అనేది నాకు అర్థం తెలియదు చూస్తాం తర్వాత సూక్తం ఆ సూక్తమే తొందుతా ఎందుకంటే ఆ సూక్తంగా ఎవరు ఉంటుందంటే ఆ పరమాత్మ వాయుదేవుడితే ఏదో అన్నాడు ఆ వాయుదేవుడు ఉద్భవించినాడు అని ఉంటుంది ఇలా ఉంటుండే ఆ పరమాత్మ విష్ణువే వాయుదేవుడు ఉద్భవించింది మధ్వాచార్యుడు రూపంగా ఉద్భవించాడు అని వీళ్ళు అర్థం చెప్తారు చెప్పి మధ్వాచార్యుడు వాయువు యొక్క అవతారము అంటారు అది మీకెలా తెలిసిందంటే ఈ సూక్తం చెప్తారు చూడండి మేము పద్ధతి ఎలా ఉందో ముందు ఆ సూక్తాన్ని పుట్టుకుని ఇక్కడున్న వాయుదేవుడు పుట్టడం అంటే మధ్వాచారుడైన అర్థం చెప్పడం కానీ ముందా అర్థాన్ని అక్కడ సెటిల్ చేయడం సెటిల్ చేసి తర్వాత జనంలోకి వచ్చి వధ్వాచార్యులు వాయు యొక్క అవతారం అని అది ఎలాంటి తెలిసింది మీకు అంటే ఇంకో బడిష్ఠా సూక్తంలో చెప్పారు పేదల్లో చెప్తే సాయం ఉంటుందా కాబట్టి అలా కాబట్టి అక్కడ బడిష్ మొత్తం మా మధ్వాచార్యులనే ప్రతిపాదిస్తోంది అని ఇది బాగా పాపులర్గా ఉన్న ఒక అనమాట ఈ మధ్యలో ఇటువంటిది ఒకటి వచ్చింది అంటే ఇవన్నీ ఒకే కేటగిరీకి చెందినవి ఈ సాంఖ్యుల దగ్గర మొదలైంది సాంఖ్యులంటే సుమారు రెండు సంవత్సరాల కిందట ఉన్నారు వాళ్ళు వాళ్ళు మొదలుపెట్టేది కనుక అది మన అయ్యప్పల దగ్గర వచ్చింది మధుర సంప్రదాయంలో అది వచ్చింది ఈ మధ్యలో ఓఫీర్ అని ఒక ఆయన ఏదో సుజాక్ ఓఫీర్ అన్న ఏదో పేరున్నాడు ఆయన తెలుగుబడే ఆయన హైందవ క్రైస్తవం అన్న పుస్తకం ఉన్నాడు ఆ పుస్తకం నాకు భవించారు వాడు ఎవరు నన్ను చూడమని అది చిన్నజీఎల్ గారు కూడా దాన్ని లేదో వాళ్ళు చర్చలు ఏవో చేస్తున్నారు హైందవ క్రైస్తవం పుస్తకం పేరు దాంట్లో అతను ఋగ్వేద మంత్రాలని యజుర్వేద మంత్రాలని కోర్ట్ చేస్తున్నాడు కోట్ చేసి ఈ మంత్రములన్నీ కూడా క్రీస్తూనే ఘోషిస్తున్నాయి అని రాను ఇప్పుడు మన వాడు సమావేశం ఒకటి పెడుతున్నారు జీఎర్ ఆ సమావేశంలో అతను చెప్పిన దాన్ని ఖండించడానికి మనం పూనుకోవాలి అని ఏదో అవసరం చేస్తూ ఉన్నారు అలా ఉంది కాబట్టి ఈ ప్రవాహం ఎలా సదుతూ ఉంటుంది మీకు అర్థమైన ఇవన్నీ సిమిలర్ అనమాట సిమ్లర్ రిక కాబట్టి రూఢి పంచజన శబ్దానికి ఐదు జనులు అని కాకుండా ఐదని విడదీస్తే ఐదు మీకు వచ్చి మళ్ళీ సాంఛ్యంగా పడుతున్నారు అలా కాకుండా సమాస బలం వలన రూఢిని ఆశ్రయించినాము అని సెటిల్ చేశారు కదా నేను మీద ఒక ప్రశ్న కథం పునః అసతి ప్రథమ ప్రయోగే రూఢిశక్య ఆశ్రయితుం చూడండి రూఢి అంటే యోగము రూఢి యోగము ఆ విడివిడి పదములకు ఉండే అర్థాన్ని పట్టుకుని మనం ఆ సమాస పదం యొక్క అర్థాన్ని నిర్ణయిస్తాం అది యోగం రూఢి అంటే ఆ పదానికి ఆ అర్థం వస్తుంది అది మనం స్వీకరిస్తాం యోగం జోనికి వెళ్ళద్దు దే ఈస్ కమింగ్ ఫ్రమ్ దాట్ అని అర్థం చేసుకుంటాం అది రూఢి కాబట్టి రూఢి అర్థం చెప్పాలి అంటే ఆ పదం అంతకుముందు ప్రయోగంలో ఉండి ఉండాలి ఎంత రూఢర్థం ఎలా చెప్తారు ఫస్ట్ టైం యూసేజ్ అయినట్లయితే యోగార్థమే చెప్పడం పాజిబుల్ అవుతుంది కానీ రూఢర్థం చెప్పడం చూడాలి రూఢర్థం చెప్పాలంటే అది అంతకుముందు యూసేజ్ లో ఉండాలి ఇప్పుడు తూర్పు ద్రావిడు అనే మాట కూడా అది రూఢర్థం చెప్తాం తప్ప తూర్పు దిక్కున ఉండే అర్థం చెప్పం ఎందుకని రూఢర్థం ఎలా చెప్తారు మీరు ఆ రకంగా యూసేజ్లో ఉండండి అని చేత అని మీరు అనాల్సి ఉంటుంది మరి వేదం దగ్గర అలా కుదరదు కదా ఎందుకంటే వేదం అనేది ప్రథమం అని అదే ప్రథమం అని కదా వేదం అపూర్ణే ఇంకా దానికి ముందు సృష్టి లేదు వేదం జగత్తు పుట్టింది అంటుంటే ఇంకా దానికంటే పూర్వం అంటూ కదా మరి కాబట్టి ఇది పంచ జనాహని వేదంలో ఇదే ప్రథమ ప్రయోగం అనే అనాల్సి ఉంటుంది మనం ఇదే దీనికి ముందు మళ్ళీ అలాంటి ప్రయోగం మరొకటి ఉండి దాన్ని ఇది ఆశ్రయించింది అని వేదంలో ఒప్పుకోట వేదానికి అటువంటి వేషాలు కుదరవు కాబట్టి ఇదే ప్రథమ ప్రయోగం అయినప్పుడు దీన్ని రూఢను వెళ్ళాలంటారు కనీసం ద్వితీయ ప్రయోగమైనా ఇది ఉండాలి వెరీ ఫస్ట్ టైం చేసిన ప్రయోగాన్ని రూఢిని మీరు ఎలా అంటారు అని ప్రశ్న ఓకే అసతి ప్రథమ ప్రయోగే ప్రథమ ప్రయోగం లేదో లేకుండా మీరు దీన్ని రూఢని ఆశ్రయించటానికి అవకాశం ఎక్కడున్నది ఇప్పుడు దీనికి ఒక ఇచ్చారు అశ్వకర్ణ అని ఉంది అశ్వకర్ణ అంటే అర్థం గుర్రపు చెలి అని కాదు ఒక చెత్త అశ్వకర్ణ వృక్షం అదో చెత్త అంతే తప్ప గుర్రము యొక్క చెలి అర్థం మాత్రం కాదు ఎందుకు అలా చెప్పారు అలా ఎందుకు నిర్ణయించారు అంటే చూడ ఎలా అశ్వకర్ణ శబ్దము ఆయుర్వేదంలోనూ అలాగే ఆయుర్వేదానికి వృక్షాలకి సంబంధించిన పుస్తకాలు ఎవరు ఉన్నాయి ప్రాచీన పుస్తకాలు వాటిల్లోనూ అశ్వకర్ణ శబ్దాన్ని ఒక చెట్టును వర్ణించడానికి వాడారు అంతే తప్ప గుర్రపు యొక్క వాడలేదు అలాగే యూసేసింది కాబట్టి అశ్వగన్నహాయం అంటే ఆ చెట్టుని చూపించి అయం అశ్వకర్ణహ అన్నాడనుకోండి అంటే మీరు అది చెట్టు రూఢిని అర్థాన్ని తీసుకోవాలి తప్ప పూర్వప్రయోగాన్ని అనుసరించి రూఢ్యర్థం తీసుకోవాలి తప్ప గుర్రపుచేరు ఇక్కడెక్కడుంది అని అనుకోకూడదు అలాగే ఇక్కడ కాబట్టి ఎప్పుడు కూడా రూఢి అర్థము పూర్వప్రయోగాన్ని అపేక్షిస్తుంది ఇక్కడ పూర్వప్రయోగం అనేది అవకాశం లేదు వేళ ఇది వేళమంటాయి కనుక కనుక నీవు రూఢిని ఎలా ఆశ్రయిస్తావు అనే ప్రశ్న శక్త్యా ఉద్ధిధిపతి దీనికి సమాధానం చెప్తున్నారు ఏమని ఆహ ఆహ సిద్ధాంతి దీని సిద్ధాంతి సమాధానం చెప్తున్నారు ఏమని ప్రథమ ప్రయోగమైనప్పటికీ రూఢిని ఆశ్రయించుట శక్యమే ఉదాహరణ ఉద్ధిదాదివత్ ఉద్ధి అనే ఒక పదం ఉన్నది ఆ పదానికి రూఢిని ఆశ్రయించారు ఆ పదం వేదంలో ఉంది వేదంలో ఉంటే మరి ప్రథమ ప్రయోగం కదా అయినా కూడా రూఢిని ఆశ్రయించాలి కాబట్టి వే ఇప్పుడు వేదంలో ఉండే పదాలకు కూడా అర్థం చెప్పే సందర్భంలో కొన్ని చోట్ల యోగాన్ని కొన్ని చోట్ల రూఢిని చెప్తారు మరి రూఢిని చెప్పిన చోట వల్ల అది ప్రయోగం కదా రూఢి ఎలా చెప్తాము అని అడ్డుపడుతున్నారా మరి లేదు కదా కాబట్టి ప్రథమ ప్రయోగమో ఏదో మొత్తానికి వేదంలో కూడా రూఢిని చెప్పే సంప్రదాయము కలదు ఉదాహరణకి ఉద్భి అనే పదము నాకు వేదంలో రూఢిని ఆశ్రయించారు తప్ప ఎలా అయితే ఆయుర్వేద గ్రంథంలో అశ్వకర్ణ శబ్దానికి రూఢిని ఆశ్రయించారో అలాగే ఉద్భిదాది ఉద్భిత్ అనే పదానికి వేదంలో రూఢిని ఆశ్రయించారు అదే మోడల్లో పంచజన శబ్దానికి కూడా వేద ప్రయోగంలో రూఢిని ఆశ్రయించవచ్చును అది ఇది సంగ్రహ మహర్షి శక్త్యా ఉద్భితాది లేదా ఇత్యాహ దాని వివరణ ప్రసిద్ధాథసన్నిధానే అసిద్ధాథబ్ద ప్రయుజ్యమాన సమభ్యాహారా తద్విషయో నియమ్యుద్ధిదా యూపం ఛినస్ ేదిం కరోతి ఇది వేదమంత్రాలలో కూడా రూఢని ఆశ్రయిస్తారు హీ బికాజ్ ఒక వాక్యం ఉంటుంది వేదంలో దాంట్లో మీకు ఒక పదం మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది దాని అర్థం ప్రసిద్ధమైన అర్థం స్పష్టంగా తెలుస్తూ ఉంది దానితో పాటు దాని సన్నిధిలో అంటే దాని పక్కనే ఇంకో పదాన్ని ప్రయోగిస్తారు దాని అర్థం మనకి బాగా తెలియదు అప్రసిద్ధార్థం అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ అప్రసిద్ధార్థమైన శబ్దాన్ని పట్టుకుని అంటే దాదేనర్థము సందేహంలో ఉన్నదో స్పష్టంగా తెలియటలేదో ఆ పదాన్ని పట్టుకుని దాన్ని మొక్కల కింద విడదీసి ఆ మొక్కల అర్థాన్ని శసిల్ చేసి బట్టి సమాసార్థాన్ని స్వీకరించటం అనే పద్ధతి మీరు చేయకూడదు అలా చేశాడనుకోండి ఈ అప్రసిద్ధార్థ పదం పక్కనే ప్రసిద్ధార్థ పదం ఒకటి ఉన్నది కదా దాంతో ఇది కలవాలి కదా వాక్యంలో కలవాలా అర్థం లేదా ఇప్పుడు అశ్వకర్ణము అశ్వకర్ణము యొక్క బెరలు వైద్యమునకు మంచిది అన్నారు అప్పుడు బెరలర్థం తెలుసు మీకు వైద్యం అర్థం తెలుసు మంచిది అర్థం తెలుసు అశ్వకర్ణం దగ్గర సందేహం అనండి ఇప్పుడు ఈ అశ్వకర్ణ అప్రసిద్ధార్థం బెరడు వైద్యము ప్రసిద్ధార్థములు అశ్వకర్ణం ఒక్కటి విడిగా ప్రయోగిస్తే అశ్వస్థ కర్ణ యొక్క చెవి అని మీరు విడదీసర్థం కలుపుకుని సమాసానికి అర్థం చెప్తారు దాన్ని యోగము అంటారు కానీ ఇక్కడ దాన్ని అలా ప్రయోగించలేదు దాన్ని బెరడు వైద్యం ఇలా ప్రయోగిస్తున్నారు కాబట్టి ఆ ప్రయోగించిన పదముల సన్నిధానంలో దీన్ని కలిగి ప్రయోగించారు కనుక సమభివ్యాహారం అంటే ఇతర పదములతో కలిపి ఉచ్చరించుట కలిపి ప్రయోగించారు కనుక ఆ పదముల యొక్క సన్నిధానంలో దీనికి చెప్పే అర్థము కురిట్లా ఉండాలి వాక్యాన్ని సమగ్రం చేసేట్లా ఉండాలి కానీ నువ్వు నీ యోగా చెప్పి ఏటూ కాకుండా గుర్రపు చెవి యొక్క వెలడు వైద్యమునికి మంచిది అని అర్థం చెప్పే అనుకో దానికి అర్థమైంది అర్థం చెప్పకూడదు అప్పుడు ఏం చేయాలి అశ్వకన్యా శబ్దానికి ఈ యోగార్థాన్ని విడిచిపెట్టేయాలి విడిచిపెట్టి అడగాలి ఏమని ఏమంటే ఈ అశ్వకరణ ఉంటే రూఢ ఏమైనా ఉందో చూసుకోవాలి ఉంది ఏముంది ఓ చెట్టు పేరేది ఓహో అదే గుర్రం లేదు చెయ్యలేదు చెట్టు ఆ చెట్టు బెరడం మళ్ళీ ఉండాలి అర్థం చెప్పుకోవాలి ఉందే తప్ప అలా ముక్కలు చేసి పెట్టకూడదు అలాగంటి అది పద్ధతి ఇప్పుడు చూడండి ఈ వికాస్ అప్రసిద్ధార్థ శబ్ద ప్రసిద్ధమైన అర్థము కాని అంటే అప్రసిద్ధమైన అర్థము శబ్దము ప్రసిద్ధార్థ సన్నిధానే ప్రయుజ్యమాన ప్రసిద్ధమైన అర్థము పదము యొక్క సన్నిధిలో ప్రయోగింపబడుతోంది సమభివ్యాహారము అనే నియమం చేత అంటే కలిగి ఉచ్చరించుట అనే నియమాన్ని బట్టి ఆ అప్రసిద్ధమైన అర్థము పదమునకు విషయమేమి అని స్పష్టంగా తెలుస్తూ ఉంది ఇప్పుడు అశ్వకర్ణము యొక్క బెరడు వైద్యమునకు మంచిది అన్నారు అనుకోండి ఇప్పుడు అశ్వకర్ణ శబ్దము యొక్క టాపిక్ ఏమిటి అని తెలుస్తోంది కదా ఆ టాపిక్ని బట్టి మీరు రూఢిని స్వీకరించాల్సి ఉంది టాపిక్తో సంబంధం యోగాన్ని పట్టుకురాకూడదు అటువంటి నియమ నియామక శక్తి ప్రసిద్ధార్థములు గల ఉంటుంది ప్రసిద్ధార్థములైన శబ్దములు అప్రసిద్ధార్థ శబ్దముల యొక్క అర్థాన్ని నియమించడంలో అవి సమ సమర్థములు అవుతూ ఉంటాయి కాబట్టి అక్కడ అశ్వకర్ణ శుద్ధానికి యోగార్థాన్ని కాకుండా ఒక చెట్టు అనే అర్థాన్ని ఆ మిగిలిన పదాలు కలిపి నియమిస్తున్నాయి ఆ విధంగా ఉంటుంది దీన్ని వాక్యశాస్త్రము అంటారు ప్రయత్నం ఉదాహరణకి ఉద్భిద యజేత అంటే యాగైన ఇష్టం భావేతం అంటే యజ్ఞమును చేసి కోరిన కోరికను పొందబలను అని అర్థం యజేత అంటే కాబట్టి యజ్ఞం గురించి మాట్లాడుతున్నారు ఏదో ఒక కోరికను కలిచ్చేటువంటి యజ్ఞం గురించి మాట్లాడుతున్నారు మాట్లాడుతూ దాని పక్కనే ఏముంది ఉద్భిద ఉద్భిద అంటే తృతీయా ఎక్కవచ్చిన విభక్తి జ్ఞానం ఉండాలి విభక్తి జ్ఞానం లేని వాడు వీళ్ళు ఈ మొత్తం శాస్త్రం అంతా కూడా రామశబ్దం కాని వాళ్ళ కోసం చెప్పింది కాదు ఇది ఉద్భిదకారాంత స్త్రీలింగ శబ్దానికి తృతీయ యకవచనం కాబట్టి ఇప్పుడు శబ్దం ఏంటి ఇప్పుడు ఉద్భిత్ అనే పదానికి రూఢి అర్థమా యోగార్థమా యోగార్థం చెప్పండి ఎందుకంటే అప్పుడు ఉద్ పైకి చీల్చుకుని భిట్ అంటే పైకి భిట్ చీల్చుకుని వచ్చేది అంటే మొక్క అంటే శనగ మొక్క శనగంగా అంకురం ఉంటుంది చూసారా దానికి ఉద్భిత్ అంటే శనగ కానీ పెసర గదిగా కానీ నీలలో పెడితే పైకి చీల్చుకుని వస్తుంది కాబట్టి ఉద్భిత్ అంటే లేకపోతే మట్టిలో పెడితే ఆనపతిగా మట్టిలో పెడితే ఆ మట్టిని చీల్చుకుని పైకి అంకురం వస్తుంది అది అది అర్థం ఉదు భిత్ అది యోగార్థం యోగార్థం చెప్పండి నేలని చీల్చుకుని బయటకు వచ్చే అంకురము యజ్ఞము చేత స్వర్గమును పొందవలేము ఏమిటి కుదురుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి ఆ యజేత అనే పదము యొక్క బలా బలం చేత దాంతో పాటు కలిపి ప్రయోగించిన ఉద్భబ్దానికి మీకు తెలుసున్న యోగార్థం చెప్పడం మానేసి రూఢ్యర్థాన్ని ఆశ్రయించాలి మరి రూఢ్యర్థాన్ని ఆశ్రయించాలి అంటే అది ప్రథమ ప్రయోగం ఎదుగా అంతకు ముందు ప్రయోగం ఎదుగా వేదమంటాం కదా అయినా కూడా రూఢిణి పట్టుకోవాలి వేదం దగ్గరికి వచ్చేప్పటికీ అంతకు ముందు ఉన్నప్పుడు రూఢిని పట్టుకొచ్చి ఎక్కడ పెడుతున్నామని చెప్పడానికి అవకాశమే లేదు కనుక కాబట్టి ఆ సమస్యను అలా పక్కన పెట్టి కూడా మనం రూఢిని ఆశ్రయించకపోతే ఆ వాక్యానికి అర్థం లేకుండా పోతుంది కాబట్టి రూఢిని ఆశ్రయిద్దాం ఏటో రూఢి ఆ యజ్ఞము పేరు ఉద్భిత యజ్ఞ నామ యాగ నామధేయుతము ఉద్భిద యజేత అంటే అర్థం ఏంటో తెలుసు అండి ఉద్భిత్ అనే పేరు గల యాగము చేత మీరు కోరికలను తీర్చుకున్న వలను అని అర్థం చేయాలి ఇష్టం భావయేత్ అని చెప్పారు అనుకోండి అంటే సుదర్శనముతో మీ కోరికను తీర్చుకునవలను ఇదంతా కోరికల సమస్య లేదం ఉంటుంది కర్మకాండ కదా కర్మకాండే లేదు మీరు ఎలాంతాన్ని దీంట్లో పెట్టద్దు సో సుదర్శనముతో కోరికలను తీర్చుకున్న వాళ్ళే అని ఉందనుకోండి అప్పుడు సుదర్శనము అంటే చూ మంచి దర్శనము చూపు అని అర్థం యాగం పేరున్నాం అప్పుడప్పుడు నేను వాల్కోస్టర్స్ చూస్తాను సుదర్శన యాగం చేయకపోతే వైష్ణవులు శేవుల విడిపోయి ఉన్నాం వైష్ణవులు చేసే యాగం పేరు సుదర్శన యాగం చేసే యాగం పేరు జనరల్ నాలెడ్జ్ ప్రయాగం బాగానే ఉంది శని యాగం మోర్ పాపులర్యాగం బాగా ఉంది కాబట్టి వీధిని ఆశ్రయించాలి యోగాన్ని పట్టుకోకూడదు ఉద్ధి నాలి ఉద్భిత్ అనే పేరు కలిగిన యజ్ఞమును చేసి కోరికను చూసుకోవాలి యూపం క్షినత్తి అని యూపం క్షినీ క్షినత్తి అంటే చిత్రిక పట్టణ లేకపోతే కోస్తున్నాడు వాడు చెట్టు కొడుతున్నాడు ఎందుకు రాట్టు కొమ్మను కొడుతున్నావు అంటే చెట్టు కొమ్మను అంటే యోపమును కొడుతున్నాను అంటాడు కత్తి పట్టుకుని ఇలా కొడుతూ చెట్టు కొమ్మ ఏమిటి రాడుతున్నావు అంటే అంటాడు యోపమును కొడుతున్నాను అప్పుడు మీరు ఫైనల్ గారి ధాతుమంజ తీసి యోపా అనే పదం ఏ ధాతువు నుంచి పుట్టింది ఇదో యుక్తం అనే ధాతువు నుంచి పుట్టింది అని అలా మొదలు పెడతారా ఏ ప్రచయం లేదా మరో పరిచయం వచ్చింది ఈ ప్రచయం కర్మార్థంలో వచ్చింది కర్తారనే అర్థంలో వచ్చింది అని చేసే నియమాంస్థకి దాని తీ అవంతాలు యోగము అంట అక్కడ యోగాన్ని ఆశ్రయించారు ఏమన్నా యోపం అంటే ఏ వికండా లేదా చెట్టు కొమ్మకి సంబంధించింది అయి ఉంటుంది అది ఏ వికండా అడిగేస్తే ఆ రూఢి ఉంది దాన్ని ఏమిటంటే ఆ రూఢి యజ్ఞంలో ఆ చెట్టు కొమ్మను తీసుకెళ్ళి అక్కడ పాచుతారు ఆ అగ్నిహోత్రం దగ్గరే పాసుతారు ఆ కట్టెకి యోపము అని పేరు యజ్ఞంలోనే పెడతారు ఆ పేరు ఇంకెక్కడా పేరు అలా మౌస్ అన్నారు అనుకోండి మౌస్ అన్నది కంప్యూటర్ దగ్గరే వాడతారు ఇంకెక్కడా వాడతారు అంటే ఇంకో చోట వాడాలంటే ఆ అర్థంలో వాడతారా అంటే ఆ అర్థంలో ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ అనే అర్థంలో ఎక్కడ వాడతారు కంప్యూటర్లోనే వాడతారు ఇంకెక్కడా వాడతారు ఇన్స్ట్రుమెంట్ అనే అర్థంలో మోసమే పదాలు అలాగే యజ్ఞంలో మాత్రమే ఆ కట్టెకి ఊపము అని చేయాలి అది రూహి తీసుకుంటాం కాబట్టి ఇది ప్రథమ ప్రయోగం కదా రూహి ఎలాగా అని అహం ఏంటండి వేదిం కరోతీ వేధిని తయారు చేస్తున్నాడు అని వేధిని తయారు చేస్తున్నాడు కరోతే అంటే చేస్తున్నాడు వాడు ఏం చేస్తున్నాడంటే అలుకుతున్నాడు ఇటకల ఉండి పెట్టి దాన్ని అలికి ముగ్గు వేస్తున్నాడు అయితే ఒక ఆయన అలా చేస్తున్నాడు ఒక ఆయన అలా చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు అంటే వేధిం కరోతి అని చెప్పాడు ఇప్పుడు వేధిం అంటే ఏమిటి విధు విధులో గుణం వస్తే వేద్దు అవుతుంది ఈ ఈ ఉంది ఈ అన్నది ని అని ప్రత్యేకించి వచ్చి ఉండాలి అని ఇలా మొదలుపెడితే అక్కడ చేసి పనికి దానికి ఏమి సంబంధం ఉండదు కాబట్టి మీరు యోగాన్ని పెట్టకూడదు వేది శక్తానికి రూఢి చెప్పాలి మరి రూఢి అంటే అది వేదమంత్రం అండి ప్రథమ ప్రయోగం లేదు పూర్వ ప్రయోగం లేదు దీనికి రూఢి ఎలా పెడతారంటే అయినా కూడా ఊఢే కాబట్టి వేది శబ్దానికి అర్థమేంటంటే ఒక చిన్న అవు ఎత్తైన స్థానం ఇతకలతో పెట్టింది దాని మీద అగ్ని వ్రేయించి హోమాలోబీ చేస్తారు దానికి వేది అని రూఢి వేద జ్ఞానితో మొదలు పెట్టకూడదు రూఢిని ఆశ్రయించాలి అలాగే పంచజన అనేది వాక్యశే చెప్పిన ప్రాణాదుల ఎందు వాటి ఎందు రూఢిగా ప్రయోగింపబడుతుంది పూర్వ ప్రయోగం ఉందా లేదా అనే మీమాంస నావసీ తయనొప్పి పంచజన శబ్ద ఈ పంచజన శబ్దం కూడా అలాగే ఏదలాగా సమాసాన్వాఖ్యానా అవగత సంజ్ఞాభావ ఈ పంచజన శబ్దము సమాసముగా ప్రయోగింపబడి సమాసముగా ప్రయోగించడం అని అలా తెలిసింది కొంటే ఈ విషయం మనం ఇంతకుముందు చూసాం మంత్రాలకి పదం ఉంటుంది పద ప్రయోగం ఉంటుంది పంచ పంచజనా ఇది పంచా జనా అని ఉంటుంది వేష్టన ఆ వేష్టనని బట్టి అది సమాసపదము అని తెలుస్తుంది కాబట్టి అది సమాసపదము అని స్పష్టంగా తెలుస్తూ ఉంది సమాసములో రూఢి అనేది ఒకటి పాణిని గారి సూత్రాన్ని బట్టి వీక్షించే సంజ్ఞా అనేటువంటి సంజ్ఞ అంటే రూఢి కాబట్టి దానికి రూఢి అర్థము అనేది మనకి స్పష్టంగా అవగతమవుతుంది కనుక ఏమంటే అది పరిస్థితి కాబట్టి ఇక్కడ ఏముంది పంచజల శబ్దం ఉన్నది అది సమాసము మనకి పదమును పదం అంటే పద పద ప్రయోగం ఉంటుంది కదండి పదములను వదిలించడం ఉంటుంది మంత్రాలకి విటతీసి చెప్తారు చెప్పేప్పుడు ఏది సమాస పదము ఏది సింగిల్ పదము తెలుస్తూ ఉంటుంది మనకి అది సమాస రూపంగా చెప్పాడు కనుక చదివిన వాడికి దిక్సంఖ్య సంజ్ఞా అనే సూత్రాన్ని బట్టి ఇక్కడ సంఖ్యాపూర్వము కలిపి ఇది రూఢ్యర్థము అని తెలిసిపోతూ ఉంటుంది ఆ పరిస్థితిలో అప్పుడు ఏం చేస్తాడు వాచ్యతే సమభిహుతూ ప్రాణాదిషు వర్తిష్యని వెంట మంత్ర పదం తూష్ పంచ పంచ జనా పంచనా పదంగోహో పంచ జనా సమాసమోస్ సమాసాన్నే సాయా ఓహో ఇది రూఢ సమూహం తెలుసుకుంది అంటే ఒకదాని పేరు రూఢ్ అంటే ఏమిటి సిక్స్డ్ నేమ్ ఇది ఒకదానికి పేరు ఆ పేరు గల ఐదు ఉన్నాయి అని అర్థమవుతుంది ఏమిటి ఐదు పంచజన అనే పేరు ఈ ఐదు ఏమిటి అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది విద్వాంసుడికి అటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది సంజ్ఞి ఆకాంక్ష ఆకాంక్ష అంటే ఎక్స్పెక్టెన్సీ అండి వాళ్ళ ఐదు ఉన్నాయి కండి వాటికి పంచజన అనే పేరు కూడా ఉంది ఐదు ఏంటి అని ప్రశ్న ఉత్పన్నమవు ఉత్పన్నమైన వెంటనే ఏం చేస్తాడు ముందుకు వెళ్తాడు ఆ పారాగ్రాఫ్లో ముందుకు వెళ్తాడు ముందుకు వెళ్ళేప్పటికీ ఆ వాక్యశేషలో ప్రాణ అని మొదలుపెట్టి ఐదు కనపడతాయి ఓహో ఈ ఐదురా అని తెలుసుకుంటాడు అలా ఉంటుంది అది స్వరమును బట్టి సమాసారం కూడా మనం చూసి ఉన్నాం స్వరముని బట్టి వేషతనాన్ని బట్టి ఇప్పుడు నేను ఇప్పుడు నా ఇప్పుడు చెన్నై పట్టణంలో తూర్పు నివసిస్తున్నారు ఓ పది మంది ఉన్నారు అన్నారు అనుకోండి అప్పుడు వెంటనే చెన్నై సౌత్ ఇండియాలో ఉంది తూర్పు ద్రావిలోని సమాసపదము తెలుసుకోండి అలా అనుకోండి సమాసపదము తూర్పు అని దిక్కు కాబట్టి పాండిని గారి సూత్రం ప్రకారం ఇది రూఢవ్వాలి కాబట్టి తూర్పు అని పేరు కలిగిన ఒక సముదాయం ఒకటి చెన్నైలో ఉండి ఉండాలి ఉందా అని మీరు చూడాలి అంతేకాని తూర్పు దిక్కు పడమర దిక్కు చూడకూడదు అర్థమంగానే అలాగే ఇక్కడ కూడా పంచజన అనే పేరు కలిగిన ఐదు ఉండాలండి అవి ఎక్కడున్నా బా అని ముందుకెళ్ళాలి వెళ్తే మీకు తక్కువ మన ఐదు దొరుకుతాయి ఓహో ఈ ఐదింటికి పంచజనాహాన్ని పేరుస్తున్నా అని తెలుసుకుంటారు సంజ్ఞాకాంక్షి అంటే సంజ్ఞను సంజ్ఞిని అది సంజ్ఞ అంటే రూఢి ఆ రూఢి దేన్ని ఉద్దేశి దేన్ని నిర్దేశిస్తూ అది సంజ్ఞి రూఢి గలది ఆ సంజ్ఞిని అపేక్షిస్తూ ఉంటుంది అపేక్షిస్తూ అలా ముందుకు వెళ్ళేప్పటికీ వాక్యశేషలో చెప్పబడిన ప్రాణాదులై ఉన్నాయ వాటి ఎందు ఈ పదము అన్వయిస్తుంది ఓకే కైస్టిస్తూ దేవాస్తు తరో గంధర్వా అసురా రక్షాంశు పంచపంచ అయితే కొందరు ఉన్నారు వాళ్ళు ఆ వాక్యశేషంలో చెప్పిన ఐదు అంతదాకా వెళ్ళే ఉత్సాహం వాళ్ళకి అంత ఓపిక లేదు కంగారు ఎక్కువ వాళ్ళు ఏమన్నారంటే పంచజన సంతము రుంధి అని మాకు తెలుస్తోంది అంత మాత్రం తెలుసుకున్నారు ఇది రుంధి అంటే పేరు ఈ పేరు వాళ్ళు ఐదు ఉన్నారు ఎవరు ఐదని బుర్ర ఒక్కన ఆలోచించేసి ఐదు చెప్పేశారు వాళ్ళు వాళ్ళు దేవతలు ఇప్పుడు వైదికుడి దగ్గరికి వెళ్ళి జ్యోతిషం చెప్పేవాడి దగ్గరికి వెళ్ళి నాలుగు సరిగ్గా లేవండి అన్నాడు అనుకోండి అంటే వాడు ఏమంటారు ఏ నాలుగు శని రాహువు కేతువును కుజుడునా అని అడుగుతుంది ఎందుకంటే వాడి ప్రపంచంలో సరిగ్గా లేనివి గ్రహాలే మిగతావన్నీ ఎలా ఉన్నా ప్రగ్గా లేనివి గ్రహాలే వాడి ప్రపంచంలో అదే కనపడుతూ ఉంటాయి ఆ సంస్కారాన్ని బట్టి వాడు వ్యాఖ్యానం చేసుకుంటూ పోతాడు అంతే తప్ప నాలుగు సరిగ్గాలు ఏమంటే ఏదో ఒక కడుపులో ఒక అవయవం చెవి సరిగ్గా లేదు అలా అనుకోవచ్చు కదా ఈ గ్రహాలు ఏది అనుకోవాలి వాళ్ళ ఉన్నారు కొంతమంది వాళ్ళు ఏమన్నారంటే ఐదండి పంచజనులనే పేరు వాళ్ళు ఐదుగురు రూఢి ఎవరో తెలిసినా ఐదుగురు అయ్యో ఇంత వేదం జరిగి ఐదుగురు ఎవరో తెలియకపోవడం వేదంలో ఏముంటుంది దేవతలు ఉంటారు పితృదేవతలు ఉంటారు దేవతలు కంటే కూడా ఎక్కువ ఇంపార్టెంట్ పితృదేవత ఇప్పుడు పుష్కరాలు వస్తే మెయిన్ ఐటమ్ ఏమిటి పితృదేవతలే కదా ఇప్పుడు పుష్కరాలు రాబోతున్నాయి మెయిన్ పుష్కరాల్లో గోదావరి పుష్కరాల్లో మెయిన్ గవర్నమెంట్ చేసిన అరేంజ్మెంట్స్ లో మెయిన్ అరేంజ్మెంట్ ఎవరో తెలిసినా పిండ ప్రధానానికి సపరేట్ ఘాట్లు సపరేట్ పందిళ్లు అరేంజ్మెంట్లు పురోహితులు వాళ్ళకి సర్టిఫికెట్లు పిండ ప్రధానం స్పెషలైజేషన్ మళ్ళీ పురోహిత్యంలో కూడా స్పెషలైజేషన్ ఇదంతా చేశారో లేదు కాబట్టి అయ్యి ఎవరో మీరు తెలుసుకోవడం కష్టంగా ఉందండి మీరే ఐదు ఎవరో చెప్పండి దేవతలు పితృదేవతలు రాక్షసులు పడాయి ఏమండి రాక్షసులు వేరు అసురులు వేరు రాక్షసులు క్రూర స్వభావం కలవాలి అసురులు భోగ స్వభావం అసురులు అంటే సూటు బూటు వేసుకుని ఉంటారు వాళ్ళు కత్తులు కట్టాటలు పట్టుకుని చెమట ఓడిపోతే ఇంత దుడ్డులాగా వాళ్ళు వాళ్ళ రాక్షసులు వీడు సూటు బూటు వేసుకుని ఉంటారు ఎయిర్ కండిషన్ రూమ్ లో కూర్చొని టెలిఫోన్లో ఎలా ఏమైంది రాని అడుగుతుంది అంటే వెళ్తున్నా సార్ ఇప్పుడే దరికేసి వస్తానంట వాళ్ళు వాడు రాక్షడు అసలు కానీ ఇంకొకటి కావాలి కదా మనకి జనధర్వులు ఏంది అసలు ఏ పని ఉంటుంది జానాభిగానాలు లేనిదే అసలు ఏ పనైనా ఉంటుందా జనధర్వులు జరుపు ఐదు వచ్చేసి అని ఒకళ్ళు వ్యాఖ్యానం చేశారు రూఢిని వాళ్ళే పంచ పంచజీలంటే వాళ్ళే మొత్తానికి సాంఖ్యులకిక్కడ దిక్కు అనేది లేదు మీరు ఏ వ్యాఖ్యానాన్ని అది ఆశ్రయించండి సాంఖ్యులకి ప్రవేశము లేదు అది ప్రధానమైన టాపిక్ అన్యైష్ట చ్వరో వర్ణా విషాద పంచమా పరిగృహితా ఇంకొక గ్రూప్ ఉన్నారు వాళ్ళ ఆలోచనప్పుడు ఒక లెక్కనే ఉంది ఇప్పుడు ముద్రగడ పద్మనాభం దగ్గరికి వెళ్ళి కాబట్టి ఐదుగురు పంచజనులు అని అన్నారు అనుకోండి ఆయన వెంటనే ఏమంటాడు బ్రాహ్మలు కాపులు అని ఆయన నమస్కారం అలా ఉంటుంది వీళ్ళు ఇలాంటివి ఇచ్చేస్తారు అంతే కదా అదే ములాయం సింగ్ దగ్గరికి వెళ్ళి పంచజనులు అంటే పంచజనులు ఎంతమందిరా ఐదుగురు ఐదుగురు యాదములు భూమి హాస్లు అంటే ఏదో చెప్తారు వీళ్ళు క్యాస్ట్ కాన్షియస్నెస్ లో మునిగిపోయి ఉన్నారు కాబట్టి వీళ్ళు ఆధునిక కాలంలో వీళ్ళేలా ఏడిస్తే వైదికుడికి నిద్ర లేచిన వాళ్ళకు నిద్రపోయే వరకు వారికి క్యాస్ట్ బుద్ధి ఉంటుంది వేద వేదకాలంలో లేకపోతే ప్రాచీన కాలంలో క్యాస్ట్ హెడిటెన్ సొసైటీ కాబట్టి మన సొసైటీ మీరు ఎప్పుడైనా గ్రామానికి వైతే తెలుస్తుంది సిటీలో కూర్చుంటే మీకేం తెలుస్తుంది ఇందనో విలేజ్ ప్రైదం మీరు పుట్టి పెరిగిన విలేజ్కు వెళ్ళండి ఒకసారి ఆ విలేజ్ స్ట్రక్చర్ ఎలా ఉందో ఒకసారి మీరు కంజ ఆలోచించండి విలేజ్కి బయట హరిజనులు ఉంటారు మీరు లోపలికి వస్తూ ఉంటే స్లోగా అడ్జస్ట్ అవుతూ ఒక ఏరియాలో బ్రాహ్మణులు ఉంటారు ఇంకో ఏరియాలో శూద్రులు ఉంటారు వైశ్యుల ఏరియా వేరే ఉంటారు కుమ్మరి ఏరియా వేరే ఉంటున్నా ఉండదా లేదు అలాగే డివైడ్ అయ్యి స్ట్రక్చర్స్ కింద డివైడ్ అయ్యి కాబట్టి ఈ ఓబీసీ రిజర్వేషన్ వాళ్ళని అడిగారనుకోండి వాడు ఇవే లెక్క పెట్టుకోవచ్చు అలాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏమైనా వ్యాఖ్యానం దీన్నే ఉందండి పంచజనులంటే వీళ్ళేగా ఎంతమంది ఉన్నారు పంచజనులు ఐదురామస్యే ఉంది సో ఊరు లోపల ఉన్న బ్రాహ్మణ క్షత్రియ వైష్ణ్య శూద్రులు నాలుగు వర్ణాలు వారు ఊరు బయట ఉన్నటువంటి హరిజనులు ఐదు వీళ్ళే పంచజనులు అది వ్యాఖ్యానం చేసి తర్పడిందండి